హరిహి హరిత నాలుగవ అధ్యాయం ఆ ఉగాదికి అలా ఎందుకయింది శ్రీ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున ఉగాది వేడుకల్ని నేను హైదరాబాద్లో రవీంద్ర భారత్ ఉంది సాంప్రదాయాల పట్ల చెన్నారెడ్డికి గల గౌరవం కార్యక్రమ నిర్వహణలో ఏదన్నా తేడా వస్తే ఆయనకు కలిగే ఆగ్రహం సామాన్యమైనవి కావు అన్ని తెలిసి కూడా ఉగాది ముందు రోజు నేను హైదరాబాద్ బయలుదేరబోయి ఆగిపోయాను తిరుపతిలో నా క్యాంప్ ఆఫీసులో కూర్చుని విమానం వచ్చిందా టైం అని క్యాంప్ క్లార్క్ అడుగుతూనే ఉన్నాను కానీ ఎయిర్పోర్ట్కి వెళ్లాలనిపించలేదు విమానం ఎక్కాలనిపించలేదు ఎక్కలేదు దాని పర్యవసానం తెలుగువారి జీవితాల్లో ఉగాది అత్యంత విశిష్టమైన పండుగ పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి కవి సమ్మేళనాలు తెలుగుదనం ఉట్టిపడే సాంస్కృతిక కార్యక్రమాలు వగైరా స్ఫురణకు వస్తాయి హైదరాబాద్ రవీంద్ర ఉగాది వేడుకల్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి టిటిడి శ్రీకారం చుట్టడం జరిగింది వేద పఠనాలు పంచాంగ శ్రవణాలు పండితులకు సత్కారాలు కవి సమ్మేళనం వగేరాలు ఈ కార్యక్రమంలో భాగం ప్రముఖ పండితులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి పంచాంగ పఠనం చేయడానికి ముందుకొచ్చారు అలా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయవంతంగా జరగడంతో తిరిగి పంతొమ్మిది కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆదేశించారు అప్పట్లో టీటీడీకి పూర్తి స్థాయి బోర్డు లేదు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్న్ ఒక పర్సన్ ఇన్ఛార్జ్ దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమౌళిరెడ్డి రెండవ పర్సన్ ఇన్ఛార్జ్ నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మూడవ పర్సన్ ఇన్ఛార్జిని అందుకనే టీటీడీ మేనేజ్మెంట్ బాధ్యత అంతా ఈ ముగ్గురితో కూడిన కమిటీదే ఉగాది ఉత్సవాన్ని రవీంద్ర భారత్ లో పెద్ద ఎత్తున జరపడానికి అన్ని నేనే స్వయంగా వేద పండితుల్ని కవుల్ని గాయకుల్ని ఎంపిక చేసి పక్కా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈసారి ఘనంగా చేస్తున్నాం గనక మంత్రుల్ని న్యాయమూర్తుల్ని ఇంకా అనేక ఇతర రంగాల్లోని ప్రముఖుల్ని ఆహ్వానించాం ఈసారి ఉగాది వేడుకలు వైభవోపేతంగా జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరుకున్నారు కనుక తేడా వస్తే ఆయన ఆగ్రహ విషయాలు ఎలా ఉంటాయో తెలుసు కనుక ప్రతి చిన్న అంశాన్ని ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంత జరిగాక కూడా ఒక రోజు ముందుగా వెళ్తే కానీ ఏర్పాట్లను పర్యవేక్షించలేదు కాబట్టి ఉగాదికి ముందు రోజునే హైదరాబాద్కి బయలుదేరాలనుకున్నాను తిరుపతి నుంచి రోజు ఉదయం పదకొండు గంటలకి హైదరాబాద్కి విమాన సర్వీస్ ఉంది అందులో వెళితే ఆ మధ్యాహ్నమే హైదరాబాద్ జీర్కొని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయో లేదో చూసుకోవచ్చు ఆ ప్రకారం విమానం టికెట్ బుక్ సామాను సర్దేశాను భోజనం కూడా అయింది విమానం రేణుగుంట విమానాశ్రయంలో దిగేటప్పుడు తెలుసుకుని నాకు చెప్పవలసిందిగా క్యాంప్ క్లార్క్ చెప్పి నేను తిరుపతిలో నా నివాసం దగ్గర క్యాంప్ ఆఫీసులో పైళ్ళు చూసుకుంటున్నాను పది గంటలు దాటింది క్యాంప్ క్లార్క్ వచ్చి విమానం దిగే టైం అయిందని చెప్పాడు అతని చూశాను విమానం దిగాక చెప్పు చూద్దాం అన్నాను మామూలుగా అయితే అధికార పర్యటన ఏదున్నా పది నిమిషాలు ముందే విమానాశ్రయాన్ని జరుకుని అలవాటున్న నేను ఎందుకో అప్పుడు అంత చురుగ్గా వ్యవహరించలేకపోయాను మరి కాసేపటికి క్యాంప్ క్లార్క్ మళ్లీ వచ్చాడు విమానం దిగింది అంటూ ఏదో తెలియని స్తబ్దత నన్ను నేను ఏమీ మాట్లాడలేదు క్యాంప్ క్లార్క్ నన్ను వదల్లేదు సార్ ఎయిర్పోర్ట్ మేనేజర్ అడుగుతున్నారు మీరు బయలుదేరా రా అని సరే అన్నాను సాలోచనగా తలపంకిస్తున్నాను మళ్లీ ఫైళ్ళు చూస్తున్నాను అంతలో నా భార్య గోపిక వచ్చింది అప్పటికి నేను బయలుదేరి వెళ్ళిపోయాను అనుకుంటుందిట నన్ను ఇంకా అక్కడే చూసి ఆశ్చర్యపోయింది ఇదేంటి ఇంకా ఎక్కడే ఉన్నారు పదకొండు అయింది ఫ్లైట్కి టైం అయిపోతుంది నేను కొంచెం నిర్లిప్తంగా అదే అదే చూస్తున్నాను టైం అయింది కదా బయలుదేరాలి బయలుదేరాలి అన్నాను అన్నానే గానీ ఆమె ఆడ తిరగగానే మళ్ళీ అలాగే కూర్చుండిపోయాను వెళ్ళి చూస్తున్నాను ఫ్లైట్కి టైం అయిందని తెలుసు లేవాలని వెళ్ళాలని ఓ పక్క క్షణక్షణం గడుస్తోంది మరో ప్రక్క అంతర్లీనంగా నాకు అర్థంగానే ఏదో స్తబ్దతనాలో పెరిగిపోతాను మరి కొద్దిసేపటికి క్యాంప్ క్లాక్ మళ్లీ వచ్చాడు సార్ ఎయిర్పోర్ట్ మేనేజర్ మళ్లీ ఫోన్ చేశారు విమానం బయలుదేరే టైం అయిందట మీరు ఇప్పటికే బయలుదేరిపోయి ఉంటే విమానాన్ని కొద్దిసేపు నిలుపుతానంటున్నాడు నేను సరే అలాగే అని మళ్ళీ ఫైళ్లలో మునిగిపోయాను అతనికి స్పష్టంగా ఎలాంటి జవాబు చెప్పడానికి నాకు మనస్కరించలేదు అంటే ఏం చెప్పాలో నాకే తెలియని స్థితి బాధ్యత బయలుదేరాలంటుంది కానీ మనసుకి బయలుదేరే ఉత్సుకత కలగటం లేదు మరి కొద్దిసేపటికి క్యాంప్ లోకి వచ్చి చనిపూచిస్తూ చెప్పాడు విమానం బయలుదేరిపోయింది అని అప్పటికి ఒక్కసారిగా నాకు మనో కలిగింది నేను వెళ్ళకపోతే రాగల తీవ్ర పర్యవసానం ఎలాంటిదో ఊహల్లోకి ప్రవేశించింది అంతే వెంటనే హైదరాబాద్ లోని శాఖ కమిషనర్ చంద్రమౌళిరెడ్డి గారికి టెలిఫోన్ చేసి నా తరఫున మీరే రేపటి ఉగాది కార్యక్రమం నడిపించాలి సార్ అంటూ అభ్యర్థించాను ఆయన ఆశ్చర్యపోయాడు మర్యాద పూర్వకంగా ఆయన మాటల్లోని అయిష్టత చిరాకు నేను గమనించకపోలేదు ప్రసాద్ ఎందుకు రాలేదు అని ముఖ్యమంత్రి అడిగితే ఏదో మూడ్ లేక రాలేదు అని ఎలా చెప్తాను అంటూ చంద్రమోహు రెడ్డి గారు తన ఇబ్బందిని వ్యక్తం చేశారు పోని కారులో బయలుదేరి వచ్చేయి ఉదయానికల్లా వచ్చేయచ్చు అంటూ ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు అయినా ఎందుకో నాలో హైదరాబాద్ వెళ్ళాలి అని అనిపించకుండా అడ్డుపడుతున్న ఒక అవ్యక్తమైన మానసిక స్థితి మళ్లీ బ్రత్మాలేను ఏదో మీరే మేనేజ్ చేసేయండి మనసు బాగాలేదు నన్ను వదిలేయండి అలా అక్కడికి చంద్రమౌళిరెడ్డి గారికి చెప్పా కూడా ఎందుకో అన్ని మనస్కంగా ఉండిపోయాను చ ఏమిటిది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు పోలేకపోతున్నాను అనుకుంటున్నానే కాని వెళ్లాలన్న ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాను అలా సమయం గడుస్తుంది అకస్మాత్తుగా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో క్యాంప్ క్లాక్ నా దగ్గరికి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ ఎవరో టెలిఫోన్ చేశారు ఘాట్ రోడ్ లో క్రింద ఎదుగుతున్న బస్సు రోడ్డు పక్క పిట్ట గుద్దేసి పల్టీలు కొడుతూ రెండు మలుపుల మధ్య లోయలోకి పడిపోతుంటే చూశాడు చూస్తూనే మీకు ఫోన్ చేస్తున్నాను అంటూ కంగారుగా చెప్పాడు సార్ నేను నిద్రపోయాను మరుక్షణం నా బాధ్యత నన్ను వెంటాడి తిరుమలేశుణ్ణి తలుచుకుంటూ కార్యరంగంలోకి దిగిపోయాను ఆగ్మేకాల మీద నేను చేయాల్సిన పనులు మొదలెట్టాను ఆ రోజు ఆదివారం అధికారులంతా సెలవులో ఉన్నారు ముందుగా బస్సు పడిపోయిన చోటుకు పరిగెత్తబోయాను మళ్లీ ఆగిపోయాను స్వయంగా సంబంధిత శాఖల అధికారులందరికీ ఫోన్లు చేశాను ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ మెకానికల్ శాఖ అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్ అంబులెన్స్ సెక్యూరిటీ పోలీస్ ఫైర్ సర్వీస్ ఇలా గుర్తుకొచ్చిన శాఖలంటికి ఫోన్లు చేసి క్షణాల్లో అందరినీ ప్రమాదం జరిగిన చోటికి బయలుదేర అప్పుడు నేను ఆ ప్రమాద స్థలానికి పరిగెత్తాను అప్పట్లో సెల్ ఫోన్లు లేవు గనక అర్జెంట్ మెసేజెస్ పంపడానికి వీలుగా నాతో పాటు రెండు కార్లు తీసుకువెళ్తూ వైర్లెస్ సెట్స్ తీసుకురమ్మని పోలీసులకు పురమాయించాను ఉరుకులు పరుగులు మీద ఘాట్ రోడ్డుకి చేరుకుని నేను చూసిన ప్రమాద దృశ్యం నా హృదయాన్ని కలిసి వేసింది అలాంటి ఘోర ప్రమాదాన్ని అంతకు ముందన్నడూ నేను చూసి ఎరగాను బస్సులు దిగటానికి ఉపయోగిస్తున్న నలభైకి పైగా మలుపులుండే పాతఘాటు రోడ్లో కొన్ని మలుపులు ఎంత నిటారుగా ఉంటాయంటే కొన్ని చోట్ల పై మలుపు కొసకి కింద మలుపు కొసకి అడుగుల వ్యత్యాసం ఉంటుంది అయితే ప్రమాదం జరిగిన మలుపులో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది బస్సు ఒక మలుపులో పెట్టగోడను గుద్దీసి క్రింద బోల్తా చోట మధ్యలో కొంచెం లోపలగా ఉన్న ఒకటి రెండు మలుపుల్ని సైతం దాటేసి బండరాయి దొరిబడినట్లుగా ఒక నిఠారైన కొండ వాలు మీద పడి చెట్ల కొమ్మలు అడ్డం రావడంతో ఇక దొర్లిపోలేక తాత్కాలికంగా ఆగిపోయింది ఆ తాకిడికి బస్సు బాగా నజ్జు నజ్జైపోయింది కిటికీలు ద్వారం కూడా ఆ ఒత్తిడికి పడిపోయి అప్పచ్చిలా అణగారిపోయాయి అప్పటికే ముగ్గురు నలుగురు యాత్రికులు ఆ పగిలిపోయి ముడుచుకుపోయిన కిటికీలలోంచి బయటికి తావాలని అవస్థపడుతున్నారు ఆ బస్సు దగ్గరకు చేరాలంటే పై మలుపు నుంచి ముప్పై అడుగులు లోతుకు దిగాలి లేదా కింద అందుబాటులో ఉన్న ఘాట్ రోడ్ నుంచి నలభై యాభై అడుగులు ఎగువకు వెళ్లాలి అక్కడ బండరాళ్లు తుప్పలు చెట్ల మధ్యలోంచి వెళ్లటం మినహా మరో మార్గం లేదు బస్సులో చిక్కుకుపోయిన యాత్రికులు రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు మరి కొందరు గోవిందా గోవిందా వెంకటరమణ కాపాడుతండ్రీ అనుకుంటూ వెలుగెత్తే దీనంగా స్వామిని పిలుస్తున్నారు అతి కష్టం మీద బస్సులోంచి బయటకు పాకుతూ రాగలిగిన యాత్రికులకి వెనకాల బస్సులో వచ్చిన యాత్రికులు ఒక బులుసులాగా ఏర్పడి చేయుతని క్షణాల్లో అంబులెన్స్ టీటీడీ ఇంజనీర్లు అక్కడికి చేరుకున్నారు బస్సు పడిన పరిస్థితిని చూస్తూనే ఇంజనీర్లకి చెమటలు పట్టేశాయి బస్సు తలకెందులుగా ఒక కొండ వాళ్ళులో పడి ఉంది పల్టీలు కొడుతూ పడటం వల్ల సొట్టలు పడిపోయి కింద కొండ రాతికి అంటుకుపోయినట్లుంది పైనుంచి చూస్తే బస్సు చక్రాలు ముందుగా కనిపిస్తున్నాయి నాకు సహనం క్షీణిస్తోంది నీనమేషాలు లెక్క పెట్టకుండా ముందు యాత్రికుల్ని కాపాడే ప్రయత్నం చేయండియ్యా అంటున్నాను ఇంజనీర్లు పని మొదలెట్టారు ముందుగా అందుబాటులో ఉన్న వైపు నుంచి బస్సు బాడీకి మూడు పెద్ద రంధ్రాలు చేశారు అంతా ఇరవై ఇరవై ఐదు నిమిషాల చాలా మందిని బయటకు తీసుకురాగలిగారు కానీ ఇంకా కొంతమందికి చేతులు రెండో వైపు వాళ్ళలో ఉన్న కిటికీల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి బాడీని అటువైపు కట్ చేయటం సాధ్యమయ్యే పని కాదు ఏం చేయాలి ఆ ఇరుక్కుపోయిన ప్రయాణికుల ముఖాల్లో ఆందోళన బస్సు లోయలోకి పడిపోక ముందే మమ్మల్ని కాపాడరు అంటున్నట్లు వాళ్ల ముఖాల్లో తొంగి చూస్తున్న దైన్యం బేలతనం వాళ్ళు కనిపిస్తున్నారు కానీ వాళ్ళని అక్కడున్న పరిస్థితుల్లో బయటకు తీయలేని స్థితి అప్పటికే కొందరు భక్తులు అక్కడ తగిలిన గాయాలకు ప్రాణాలు కోల్పోయారు బస్సులోంచి బయటకు వచ్చేంత వరకు షాక్ తిని చెలించిపోయిన వాళ్ళకి ఆ బాధ తెలియకుండా ఇంజక్షన్లు మాత్రలు ఇచ్చారు ఈ పరిస్థితిలో ప్రాణాలతో ఉన్న వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలన్నది నా ఆరాటం వాళ్ళంతా తిరుమల వేసిన మీద నమ్మకంతో ఈ యాత్రకు వచ్చిన వాళ్ళు ఆ నమ్మకంలోని శక్తి వాళ్ళని కాపాడాలని క్షణక్షణం కోరుకుంటున్నాను కానీ మిగిలి ఉన్న వాళ్ళనైనా కాపాడగలమా లేదా అన్న ఆందోళన వెంటాడుతూనే ఉంది కొద్ది నిమిషాల తర్జన భర్జన తర్వాత ఇంజనీర్లు తేల్చి చెప్పారు బస్సుని పైకి లేపి ఎత్తు ఉంచితే తప్ప రెండో వైపు కిటికీలు కట్ చేయడం సాధ్యపడదు నా శక్తికి యుక్తికి అదొక పరీక్ష నా సర్వాధికారాన్ని ఉపయోగించి డెరెక్స్ తెప్పించాను ఇంజనీర్లందరినీ ఉత్సాహపరిచాను అందరికీ పట్టుదల పెరిగింది ఒక అరగంట వ్యవధిలో బస్సు నాలుగు వైపులా కుక్కలు తగిలించి డెరెక్స్ సహాయంతో బస్సుని పైకి లేపారు వినుమడించిన ఉత్సాహంతో మెకానిక్స్ బస్సు నుంచి దూరి గ్యాస్ కటింగ్ యంత్రాల సహాయంతో బస్ బాడీ అంశుల వెంబడి కట్ చేయడం ప్రారంభించారు ఒక గంటలో ఆ కిటికీల్లో ఇరుక్కున్న వాళ్లను కూడా సునాయాసంగా యువతులు చేర్చేశారు అప్పటికి సాయంత్రం నాలుగైంది అప్పటికే బయటకు తీసుకొచ్చిన ప్రతి యాత్రికుడిని చెరవేగంతో తిరుపతిలోని రూయా హాస్పిటల్కి తరలించడం చికిత్స ప్రారంభించడం జరిగిపోయింది చాలా మందికి ఫ్రాక్చర్ వంటి తీవ్ర గాయాలు తగిలాయి అయినా ముందుగా నేను ప్రమాద స్థలానికి వెళ్ళకముందే టెలిఫోన్ చేసి హెచ్చరించడం వల్ల హాస్పిటల్ కు చేరిన యాత్రికులకు చికిత్స కోసం డాక్టర్ల బృందాలు సిద్ధంగా ఉన్నాయి చికిత్సలో లోపం లేకుండా టీటీడీ ఖర్చుతో అందరికీ పూర్తి వైద్య సదుపాయాలు అందించడం జరిగింది ఇదంతా ఓ ప్రక్క జరుగుతుండగా నేను మరో ప్రక్క అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని సమావేశపరిచి ఎవరు ఏమేం చేయాలో వివరించాను చనిపోయిన వారి గాయపడిన వారి బంధువులకు కబురు పంపించాలి వీళ్ళని చూడటం కోసం వచ్చే బంధుమిత్రులకు భోజన వసతి సదుపాయాలు కల్పించాలి బస్సులోంచి తీసిన లగేజీని కూచిక్కుపళ్లతో సహా ఆయా యాత్రికుల బంధువులకు అప్పగించాలి మృతదేహాలను ఆయా ఊళ్ళకి వాళ్ళ అడ్రస్ కు పంపడానికి అంబులెన్స్లు ఏర్పాటు చేయాలి స్వల్ప గాయాలతో బయటపడిన వారికి వారి వారి ఇచ్చానుసారం వాళ్ళ ఊళ్ళకి చేరడానికి రవాణా సదుపాయం కల్పించాలి మరీ పేద యాత్రికులుంటే వారికి మరింత శ్రద్ధతో రవాణా సదుపాయాలు చేయాలి కూలిపోయిన పిట్టగోడను వెంటనే పునర్నిర్మింపజేయాలి అలా ఎన్ని పనులు ఎంతమందికి చెప్పానో నాకు గుర్తులేదు కానీ వారి ఉత్సవాల సందర్భంలో మినహా ఇతర సందర్భాల్లో అంతలా ఇంచుమించు అన్ని శాఖల అధికారులని ఉత్తేజిపరించి పరిగెత్తించి ఉరుకులు బరుగుల మీద పనిచేయించిన సంఘటన నా టీటీడీ సర్వీసులో అది ఒకటే ఇంత చేస్తున్న ఓ మూల ప్రమాదంలో జరుగుతున్న ఏ ఒక్క యాత్రికుడికి కష్టం కలిగినా ఇంత ప్రయాస వృధా అవుతుందన్న ఆదుర్దాతో స్వయంగా ప్రతి యాత్రికుడిని హాస్పిటల్లో గెస్ట్ హౌస్ లో మళ్లీ మళ్లీ పలకరించి వాళ్ళందరి మొహాల్లో సంతృప్తిని తిలకించాక అప్పుడు ఆ అర్ధరాత్రి ఎప్పటికో నా నివాసానికి చేరుకున్నాం మర్నాడు నిద్ర లేచేసరికి పత్రికల్లో కొండ బస్సు పొడిపోయిన దుర్ఘటన గురించి ఆఘమేఘాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సారథ్యంలో టీటీడీ యంత్రాంగం మొత్తం తరలివచ్చి యాత్రికులను కాపాడిన తీరు గురించి అభినందన భావాలతో గెలువడిన వార్తలతో అనేక మంది ప్రశంసాపూర్వక టెలిఫోన్ కాల్స్తో ఆ ఉగాది ఉషోదయం నా కొండతో సంతృప్తిని మిగిల్చింది అలా ఆ ముందు రోజు నేను హైదరాబాద్ వెళ్లకుండా నిలిచిపోవటం వల్ల ఒక పరమార్థం నెరవేరినట్లయింది కానీ ఏ శక్తి నన్ను అలా వెళ్ళనీయకుండా అడ్డుపడింది అన్నదే అర్థం కాకుండా మిగిలిపోయింది